కీర్తన నాలుగు వందల యాభై ఎనిమిది నీ మాయ కల్లగాదు నిజము తెలియరాదు కామించిఘరి నీ ఒక్కడవే నిజము సచ్చేటి మాయ సరిబుటే మాయ మత్స్సు మేపులసిరులు మాయలో మాయ వచ్చేటిదొక మాయ వచ్చి వచ్చిపోయేదొక మాయా ఖర్చు పెట్టి హరి నీ ఒక్కడవే నిజము పొద్దు వడచేది మాయా పొద్దు కుంకేదొక మాయా నిద్దురయు మేల్కనేది నిండు మాయా వద్దనే సుఖము మాయా వగి దుఃఖముక మాయా కద్దరి శ్రీహరి నీ ఒక్కడవే నిజము పూడేటిదొక మాయా ఊడి పాసేదొక మాయా ఏడనేర్చితి శ్రీవేంకటేశుడ నీవు వేడుక నీశరనంటీ విడిపించు మీ మాయా ఓడక వెదకితి నీ ఒక్కడవే నిజము